గణపతి కవీనాష్టమస్త జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణం సాదరం శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమా అస్మాచార్యపరంపరాం నారాయణం నమస్కృత్యం జైవరో సరస్వతీరే ఆత్మస్వరూప సో పదకొండో శ్లోకంలో ఉన్నాము వాస్తవంగా ఇక్కడ భాష్యం కొంత అధికంగా ఉంది విచారం ఒకటి టేకప్ చేశారు అంచేత ఇదంతా పదకొండో శ్లోకం భాష్యమేం కాదు అంటే సమ గోద్ఘత ఒకసారి ఈ భాష్య భాగం అయిపోతే శ్లోకాలు ముందుకు ఈజీగా ముందుకు వెళ్తాయి మళ్ళీ సడన్గా ఓ చోటకు వచ్చేప్పటికి విచారం వచ్చేస్తే మళ్ళీ ఆ శ్లోకం దగ్గర అయిపోతుంది సో అలా ఉంటుంది మాత్రం శ్లోకం అందాము అశోచ్యానందో ప్రాషసే ను సోచంతి పండితా చూడండి మన సమాజంలో మరణాన్ని మనం చాలా హేయమైనదిగా అమంగళమన్నట్టుగా ఒక పెద్ద అగ్లీ ప్రాసెస్ కింద దాన్ని మనం తయారు చేసి పెట్టుకున్నాం అది అలా ఉండాల్సిన అవసరం లేదు పరీక్షిత్తుకి మరణం సంప్రాప్తమైనప్పుడు ఆ మరణాన్ని ఆయన ఒక అందమైన ఒక కళ దాన్ని మార్చుకున్నాడు కాబట్టి మరణం అనేది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ కింద కానక్కర్లేదు ఒక అగ్ని ఇనాస్పిషియస్ ప్రాసెస్ కానక్కర్లేదు ఇట్ కుడ్ బి పీస్ఫుల్ బ్యూటిఫుల్ ఆ దాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు దానికి చేయాల్సిందల్లా ఒకటే అంటే ఏదో ఖరీదైనటువంటి హాస్పిటల్లో మరణించటమో అలా కాదు అది కాదు దానికి చేయాల్సింది మరణం విషయంలో మనకు ఉన్నటువంటి భావజాలాన్ని క్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరణం గురించి మనం అనుకునే ప్రతి సర్వము కూడా ఇట్ రాంగ్ ఒకసారి సమాజంలో ఒక భావజాలము ఫిక్స్ అయిపోతే దాన్ని బట్టి సామాజిక యొక్క ప్రవృత్తి కూడా దానికి తగ్గట్టుగానే ఉంది మీరు గమనించండి నేను దీని గురించి చాలామంది మహాత్ములు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉన్నారు ఒక ఆవేదనని వ్యక్తం చేశాను ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ చూసుకోండి ఈ ప్రీస్ట్ ఉంటాడు ప్యాస్టర్ను బిషప్ను ఏదో అంట ఇప్పుడు మంచి అయినా చెడైనా మంచి అంటే మంచి చెడు ఉన్నది ఒక రిలేటివ్ ఐడియాసే కదా వాటిని రెండింటినీ ఆ ప్రీస్టే హ్యాండిల్ చేస్తాడు నిజానికి ఎవ్రీ చర్చ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది గ్రేవ్ యార్డ్ చర్చ్ పక్కనే ఉంటుంది ఒకటి చర్చ్ వెనకాల కూడా ఉంటుంది అండ్ మీరు చర్చికి వెళ్తే దేవుడు ప్రార్థనలకు సంబంధించి గైడెన్స్ ఎవడిస్తాడో మనిషి మరణించినప్పుడు కూడా అతనే గైడెన్స్ ఇస్తాడు సో ది ఆర్చిబిషప్ ఆఫ్ క్యాంటంబరీ హీఈ్ ది వన్ హూ మ్యారీస్ డయానా టు ఫిలిప్ అండ్ హీఈస్ ది వన్ Who conducts funeral rites of Dayana వాడే అదే చర్చి అదే ప్లేస్ అదేదో అద్భుతం అని నేను అంటలేదు బట్ మన సమాజంలో మరణాన్ని ఒక అగ్ని ప్రాసెస్ కింద మనం తయారు చేసి పెట్టుకోబట్టి ఎవరైనా మరణించారనుకోండి వీ నీడ్ ఎ ప్రీస్ట్ మరణిస్తే యూ జనరలీ పీపుల్ నీడ్ ఎ ప్రీస్ట్ అండ్ దెన్ a priest. ని మనం చాలా చిన్న చూపు చూస్తాం దాంతోటి ఫ్రీస్టికి కొన్ని మంత్రాలు కొంత ప్రాసెస్ వచ్చి ఉండాలి నోటికి స్మార్తం అని అంటారు సో వివాహము ఉపనయనము ఈ మంత్రాలు నేర్చుకున్నట్టుగానే మరణానికి సంబంధించిన మంత్రాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అవి ఎవరూ నేర్చుకో ఎందుకంటే ఆ మంత్రం చదివితే అమంగళం మంత్రమే మంత్రమే చదవకూడదు అమంగళం ఆ మంత్రం చదివినవాడు అమంగళం మరి మంత్రం చదవడమే మంగళమైతే వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇది చాలా తప్పు యాపిట్యూడ్ అది సో అలాగంటే వాతావరణం తయారైపోయింది కొన్ని మంత్రా మేము వేదం అన్ని మంత్రాలు ఈ మూల నుంచి ఆ మూల దాకా కాబట్టి ఈ మరణానికి సంబంధించిన మంత్రాలు తెలుస్తూ ఉంటాయి అవి అన్నిటితో పాటు అవి కంటస్థం చేసాము కానీ ఎవళ్ళైతే కేవలము ఆ మంత్రాలని బోధిస్తారు చదివి వాటిని ఆ కర్మని చేయిస్తారో వాళ్ళ ఎందు మనకి చాలా చిన్న చూపు ఉంటుంది వాళ్ళని సమాజంలో తక్కువ వారీగా పరిగణిస్తారు ఈ శోకాళ్ళు బ్రాహ్మీణ్స్లో కూడా వాళ్ళని తక్కువగా పరిగణిస్తారు వాళ్ళతోటి భోజనాలు చేయరు వాళ్ళతోటి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు వివాహాలు ఉండవు ఈ విధంగా మళ్ళీ చచ్చిపోయి ఎవరైనా చచ్చిపోతే మాత్రం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పోయినప్పుడు మాత్రం మళ్ళీ వాళ్ళు సో ఈ విధంగా వీ మేడ్ డెత్ ఏ వెరీ అగ్రీ అండ్ పెయిన్ఫుల్ ప్రాసెస్ అలాగ అక్కర్లేదు ఇట్ నీడ్ నాట్ బి లైక్ యాప్ డెత్ కు కెన్ బి వెరీ బ్యూటిఫుల్ అండ్ అ వెరీ పీస్ఫుల్ ప్రాసెస్ గతాసు నగతాసు నాను శోషనికి పండిత ఎందుకంటే నేను మరణించబోతున్నాను అని అనుకుంటున్నంతసేపు అది ఆ జ్ఞానము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 వాస్తవం జరిగి వీడు భయపడుతూనే ఉంటాడు కానీ వాస్తవంగా జరిగేది ఏమిటంటే జరగబోయేదేమిటంటే దేహము అది నశి నశించే సందర్భంలో అంటే దేహము పడిపోయే సందర్భంలో ఈ సోకాళ్ళు వ్యక్తి దాన్ని దర్శిస్తూ సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు వీడు ఆ పని వివేకపూర్వకంగా ఇంక దేహం పడిపోకముందే దాన్ని అభ్యాసం చేసుకుంటే సరిపడుతుంటారు ఎప్పటికైనా జరిగేది కాబట్టి దేహము పడిపోతూ ఉంటే అది ఒక జీర్ణమైన వస్త్రాన్ని విడిచిపెట్టినట్టుగా జీవుడు ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు చాలామంది అడుగుతారు ఈ మరణానికి ఆ మరణానికి తేడా ఏమిటండి సో మరణానికి దారితీసే పరిస్థితుల్లో భేదం ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ పాయింట్లో భేదం ఏమి ఉండదు ఏమిటంటే ఏ మరణమైనా అది సూసైడ్ అవ్వచ్చు లేకపోతే ఇలా ఇలా కిచెన్లోకి వెళ్ళిపోవడం ఇక్కడ కిచెన్లోకి వెళ్ళి మాట్లాడచ్చు రెడ్డి గారు ఇలా కిచెన్లోకి వెళ్ళి మాట్లాడచ్చు లేకపోతే ఆ బాత్రూంలో మాత్రం మీరు ఫీల్ ఫ్రీ పాప మళ్ళీ ఆయన పరిగెత్తు అంత దూరం సో చివరివే యూ లుక్ అట్ ఇట్ సూసైడ్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బలంగా ఉన్న వ్యక్తే ఉండొచ్చు లేకపోతే అనారోగ్యం చేసి మరణించవచ్చు ఏదో టెర్మినల్ డిసీజ్ వచ్చి లేకపోతే వయస్సు ముదిరి సహజ మరణం అవ్వచ్చు ఈ విధంగా ఇన్ని రకాల మరణాలను మనం భావన చేస్తాం బట్ ఆల్ దీస్ డెత్స్ న్ పాయింట్ ఇన్ కామన్ అదేమిటంటే జీవుడు దేహాన్ని త్యాగం చేసే సమయంలో ఆ దేహము ప్రాణశక్తిని తనలో నిలబెట్టే శక్తి దానికి ఉండదు అది జీర్ణ వస్త్రంలాగా అయిపోతుంది ఇప్పుడు మీరు మూట కట్టినప్పుడు పెసలో మెనువులో మూట కట్టారనుకోండి ఓ పాత వస్త్రం తీసుకొచ్చి మూట కట్టి చేతిలో పెడితే అది ఇంటిదాకా వెళ్ళదు అది మధ్యలో పిట్లిపోతుంది ఎందుకంటే ఆ వస్త్రానికి ఆ లోపల ఉండేటువంటి ఆ పెసంలో మినుముల్లో తనలో అట్టి పెట్టే శక్తి దానికి లేదు కాబట్టి మూట కట్టి ఎద్రవాడి చేతిలో పెట్టేప్పుడు ఏదో ఇంక పని కాదు మరి కొంచెం గట్టిగా మూట కట్టాలి సో కొంచెం గట్టి వస్త్రంలో మూట కట్టాలి పాతదైతే రెండు పొరలు వేసి కడితే కొంచెం నిలబడుతుంది ఈ దేహం కూడా మూట ఒక మూటది ఎప్పుడైతే జీర్ణ వస్త్రం అది బాగా పాత వస్త్రం అనుకోండి ప్రాణం నిలపడలేదు ప్రాణం నిలకడు గుండె ఇలా కొట్టుకుని ఇలా కొట్టి ఇలా కొట్టాలంటే వీన్స్ ఏమో వాళ్ళు దడదడలు ఆడుతుంటే ఇంకా గుండె ఏం కొడుతుంది దట్ ఈజ్ వాట్ బీపీ అండ్ వీన్స్ అవి ఆ రక్త ప్రవాహం యొక్క ఆ ప్రెషర్ని తమలో నిలబెట్టుకోలేము ఓల్డ్ పైప్స్ చిల్లులు పడిపోయినట్టుగా ఈ పైప్స్ లాగా అయిపోతే అప్పుడు హార్ట్ ఇట్ ఫెయిల్స్ టు ఫంక్షన్ లేదు జీర్ణ జీర్ణ వస్త్రము వలె దేహము పడిపోతుంటే సాక్షిగా చూడుతుంది ఆ స్థితిని ముందు నుంచి వీడు అభ్యాసం చేసి పెట్టుకోవాలి నేనే దేహమోనే భావంలో జీవించకూడదు అసలు మహాత్ములు ఏం చెప్తారంటే అద్ సాధనలో చాలా ఎర్లీ స్టేజెస్లోనే దేహాత్మ భావానికి అతీతంగా మనిషి బ్రతకాలి అని అందుకోసమే మంచి వాల్యూబుల్ లిటరేచర్ అది చదవమంటారు సంస్కృతం నేర్చుకోవటం రామాయణం వంటి ఇతిహంలోనూ అధ్యయనం చేయటం శ్రవణం చేయటం భక్తిని కలిగి ఉండటం గంభీరములైన ప్రసంగాల్ని శ్రవణం చేయటం చదవటం ఇలా చేస్తుంటే ఈ బాడీ కాన్షియస్నెస్ అలా ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి వాడికి మీరు ఏది పెట్టినా భోజనం చేసేసి వెళ్ళిపోతారు ఎందుకంటే వాడి కాన్షియస్నెస్ భోజనం మీద ఉండదు హీఈస్ కాన్షియస్ ఆఫ్ హయ్యర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు వాడు భోజనమే చేస్తాడు ఇంకే పని చేయడం బ్రేక్ఫాస్ట్ చేస్తాడు లంచ్ చేస్తాడు డిన్నర్ చేస్తాడు మధ్య కొంతమందలా ఉంటారు విలేజెస్లో పని పట లేకుండా లాగా ఉంటారు మధ్యలో ఇటువంటి తిరుగుతాడు బ్రేక్ఫాస్ట్ చేస్తాడు మళ్ళీ ఇటోటో తిరుగుతాడు భోజనం చేస్తాడు ఈ తిరుగుతాడు డిన్నర్ చేస్తాడు ఈ తిరిగి లేదా ఎక్కడో అక్కడ ప్యాకెట్ ఆడి పడుకుంటాడు వాడికి కడుపు మీరు నచ్చి భోజనం పెట్టడం చాలా కష్టం ఎవళ్ళు వాడిని సంతోషపెట్టలేదు ఎందుకని వాడికి ఉన్న ఒకే ఒక ఐటెం ఇంపార్టెంట్ ఐటెం భోజనం ఇంక మేధా ఏం లేవు వాడికి హీఈస్ వెయిటెడ్ ఫర్ ది లంచ్ అండ్ ఆఫ్టర్ లంచ్ హీ టేక్స్ రెస్ట్ అండ్ వెయిట్స్ ఫర్ ది డిన్నర్ వాడికి వాడికి ఒక రోజు మొత్తంలో ప్రధాన కార్యం లంచ్ డిన్నరే అదంతా మీరు సరిగ్గా చేయలేదనుకోండి వాడి పాపం కష్టపడిపోతాడు వాడికి ఉన్నదే అది కాబట్టి అటువంటి వాడిని చక్కటి భోజనం తృప్తిగా ఉందని అనిపించడం చాలా కష్టం అటువంటి వాడు ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు కూర బాగుందంటే పులుసు బాగలేదంటాడు పులుసు బాగుందంటే మరోడు బాగులేదంటాడు అదే కొంత విద్యావ్యాసంగంలో పడ్డాడు అనుకోండి వాడికి ఎప్పుడైనా మరీ అధ్వాన్నంగా ఉంటే ఉప్పు బాగా ఎక్కువ వేస్తే రైతు బాగలేదని అనిపిస్తుంది తప్పిస్తే కొంచెం గుడికి బారి దూరంలో ఎటున్నా తినేసిలే చక్కపోతే ఎందుకంటే వాడి మనస్సు ఇంకో చోట ఫిక్స్ అయ్యి ఉంటుంది అదేవిధంగా దేహాన్నే అలా భావన చేసుకుంటూ దేహ సామాన్యంగా మానవులు అలాగే ఉంటారు ఈ దేహము దేహము దేహమని భావన చేసుకుంటూ కూర్చుంటే ఆ మరణం అనేది ఒక మహాభయానకమైనటువంటి ఘటన ఒక మద్యనం అలాగా నెత్తిమీ పడ్డానికి సిద్ధంగా ఉందన్నట్టుగా వీడు అలా భయపడుతూ ఉంటాడు వీడి భయాన్ని క్యాష్ చేస్ కోసం కోసం ఒక పెద్ద హెల్త్ ఇండస్ట్రీ అనే పేరు మీద వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మన భయమే వాళ్ళకి పెట్టుబడి వాళ్ళు పెట్టుబడి ఏదో రూపాయలు పెట్టుబడి పెట్టేట్టు మీరు అనుకోదు జనులకు ఉండే భయమే పెట్టుకుంది వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో ఎలా ఇస్తారంటే మీ గుండె చేసే చప్పుళ్ళు వింటున్నారా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ గుండె చేసే చప్పుళ్ళు వినండి ఏడు గుండె చప్పులు చేయడం ఏంటి ఎలా వినాలి ఎలా వినాలి మా దగ్గరికి వస్తే మేం చెప్తాం ఎలా వినారా ఎందుకు వినాలి అంటే అప్పుడప్పుడు ఆ గుండె గుండె చప్పుళ్ళు చేసి ఇదిగో నా సంగతి నువ్వు చూడడం మానేసావు అని మీదేమో అది సూచన ఇస్తుంటే మీరు ఆ సూచనల్ని తీసుకోవడం మానేస్తున్నారు పొరపాటు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏం చేయాలి మా దగ్గరకు వచ్చి మీరు చెకప్ చేసుకుంటే ఈసీజీ తీసుకుంటే ఆ ఈసీజీలో గుండె చప్పుళ్ళు మనకి తెలుస్తుంది ఆ చప్పుళ్ళను బట్టి గుండెలో ఉండేటువంటి దోషాలను మనం తెలుసుకోవచ్చు ఈసీజీట మీరు గుండెనేది ఒకటి ఉందని అది ఇలా చప్పులు చేస్తూ ఉంటుందని మనకు తెలియనేది లేదు అసలు ఇప్పుడు కొంతమంది పాతకాలం వాళ్ళు ఉన్నారంటే గుండె కొడువైపు ఉంటుందో ఎడమైపు ఉంటుందో కూడా తెలుసు మీకు మాత్రం ఏం తెలుసు గుండె కొడువైపు ఉంటుందో ఎడమైపు మీకు ఏం తెలుసు చెప్పండి ఏదో కర్ణాకర్ణిగా వినింగ్ బహుశా తెలుసుకుని ఉంటారు ఇవాత తెలుసు కాబట్టి గుండెనేది ఒకటి ఉందని ఆ ఇష్యూ లేదు కానీ ఆ ఇష్యూ లేకుండా అందరూ సుఖంగా బతికేస్తున్నారనుకోండి వాళ్ళకి మరి బిజినెస్ ఏమంటున్నారుసీజీ మెషీన్లు వెరీ హైలీ కమర్షియల్ కింది కాబట్టి కాబట్టి ఏం చేయాలి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి మీ గుండె తప్పుడు మేము వెళ్ళి మీకు చెప్తాము అవుతాం భయము ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ ది క్యాపిటల్ మంచిదే ఇట్ హ్యాస్ ఇట్స్ వోమ్ గుడ్ పాయింట్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా అనారోగ్యం చేస్తే వెళ్ళక తప్పదు ఎలాగాను దాని ఐ హట్ ఇనస్ దాట్ బట్ ఆ సమయం వచ్చినప్పుడు దాని సంగతి చూసుకోవచ్చు ఇప్పటి నుంచి దానికోసం అలా భయపడుతూ అదొక అగ్గి ప్రాసెస్ కింద తయారైపోకూడదు దట్ ఈజ్ నేను మనవి చేసి కనుక ఆ డెత్ని అదొక ఒక భయమైన వజ్రవహ నెత్తి మీద వెళ్లాడుతుంది అన్న లెవెల్లోకి దాన్ని తెచ్చుకోకూడదు దేహాత్మ భావంలో బ్రతక్కకూడదు మరణించేది దేహమే ఆ సూక్ష్మ శరీరం మరణించదు దట్ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అయామ్ అది మరణించదు ఎందుకంటే అది చైతన్యం అది మరణించడం అనే ప్రసక్తే లేదు కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడైతే మీరు దృఢంగా మనస్సుకు తెచ్చుకుని దేహాన్ని సాక్షిభావంగా దర్శిస్తూ దేహ దేహభావన బాడీ కాన్షియస్నెస్ అంట దానికి అతీతమైనటువంటి ఆత్మనిష్ట అంత ఆత్మనిష్ట ఇంకో ఇంటర్మీడియట్ స్టేజ్ ఒకటి ఉంది అదేమిటంటే భక్తి మనస్సులో భక్తిని భావన చేస్తూ ఉండటం ఈశ్వర భావన దాంట్లో కామనే ఉండదు సో దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ ఇట్ సో రీజన్ ఉన్నప్పుడే దేవుణ్ణి భావన చేయటం అంటే దాన్ని సకామ భక్తి అంటారు అది పెద్ద యోగ్యమైన విషయం ఏం కాదు రీజన్ ఏమక్కర్లేదు సూర్యోదయాన్ని చూసిన వెంటనే ఈశ్వర భక్తితోటే నమస్కారం చేస్తారు వాట్ మోర్ what more reason you want? That is its own reward దానికి వేరే రివార్డ్ అక్కర్లేదు సో ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అనవసరం కనుక ఆ విధంగా భక్తి చేస్తూ ఉంటే దట్ ఈస్ దట్ ఈజ్ హౌ యూ రైజ్ యువర్ సెల్ఫ్ అప్ ఒక భావన ప్రపంచంలో జీవించాలి కాని దేహాధ్యాసలో జీవించకూడదు భావన ప్రపంచంలో జీవిస్తుంటే మధ్యలో సడన్గా గుర్తుకొస్తుంది ఏమిటి భోజనం గుర్తుకొస్తుంది లేకపోతే ఎవరో గుర్తు చేస్తారు ఆ భోజనం చేసేయచ్చు అప్పుడప్పుడు దేహం ఏం చేస్తుందంటే ఏదో పన్ను నొప్పో ఏదో వస్తుంది వచ్చి నేను నా సంగతి ఏదో చూడని అది ప్రెషర్ అయి పెడుతుంది ఇట్ క్రైస్ట్ ఫర్ అటెన్షన్ అప్పుడు ఆ పన్ను అనుకోండి పండి డాక్టర్ గారు ఉంటారు దగ్గరికి వెళ్తే ఏదో చేస్తారు సంథింగ్ యూ విల్ డూ మొత్తం మీద ఫైనల్గా ప్రారంభం నిర్ణయిస్తుంది కానీ మీరు ఆయన కలిసి నిర్ణయించేది ఎలాగో కాదు అదొకటి ఉండదే ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం ఈ పూర్వాలకు ఒక కథ ఉంది ఒక అతను అనారోగ్యంగా ఉంది ఏదో అనారోగ్యం చేసింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఫీజు ఇచ్చాడు ప్రిస్క్రిప్షన్ తెచ్చుకున్నాడు కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి డ్రగ్గిస్ట్ వెళ్ళి అక్కడ ఈ ప్రిస్క్రిప్షన్ చూపించి మందులు కొనుక్కుని డబ్బిచ్చి మందులు కొనుక్కుని ఇంటికి ఇంట్లోకి వచ్చి తన బెడ్రూమ్ లోకి వెళ్ళి ఈ మందుని కిటికీ గుట్లోనే అవతల పారా ఇది ఎవరోలో చూశారు చూసి అడిగాను ఏమిటండి ఇలా చేశారు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారని అడిగాను అంటే డాక్టర్ కూడా బ్రతకాలి కదండీ ఈ హాస్ టు లివ్ అందుకోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పాడు వెరీ ఇంట్రెస్టింగ్ అదైతే డ్రగ్గిస్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఈ హాస్ టు లివ్ ఆల్సో అడుగు బిజినెస్ చేసి అడుగు బతకాలి కదా మరి అయితే ఎందుకు పారేసామంటే ఐ హ్యావ్ టు లివ్ అది కాబట్టి ఏదో మరి ఇప్పుడు ఒంట్లో బాగోలేనప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు పల్లెటూళ్ళలో చిన్నప్పుడు పంటి రొప్పు ఉండేది నాకే ఉండేది పంటి రొప్పుడు పంటి రొప్పు ఉన్నప్పుడు పంటి డాక్టర్ ఉంటాడని తెలియదు అది తెలియదు సో డాక్టర్ ఉంటాడని వెళ్ళొచ్చని కూడా తెలియదు పండినప్పటి ఇంట్లో ఇంట్లో వాళ్ళకి అభావం పదనొప్పిగా ఉందిరా అనే సమాచారం కొంచెం ఇటు ప్రచారం చేస్తే ఈ పెద్దవాళ్ళు ఫోక్లోర్ మెడిసిన్ అనేది ది గ్రాండ్ మాస్ట్ మెడిసిన్ పొగాకుని నవిలు ఎక్కడ పెట్టు లేకపోతే లవంగం మొగ్గను అక్కడ పెట్టు ఇలాగేవో చెప్పేవాళ్ళు అవే చేసేవాళ్ళం ఉరికేదో సంతృప్తి కోసం చేయడమే కానీ ఆ నొప్పి ఎలాగే ఉండేది తగ్గినప్పుడు తగ్గేది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ ఏం చేస్తాడు ఏదో మంది ఇస్తాడు లేకపోతే పీకాదర్ వాడుస్తాడు ఏదో చేస్తాడు మొత్తం మీద ఓవరాల్గా కొంత సహనము ఇవన్నీ దే ఆర్ నీడెడ్ కాబట్టి అలా ఉండక్కర్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఈవెన్ దే క్రై ఫర్ అటెన్షన్ విల్ గో ఫర్ డాక్టర్ టిల్ దెన్ వీ లివ్ ఇన్ ఏ హయ్యర్ వరల్డ్ ఆ ఇంకా అసలు నేను చెప్పింది వెరీ మినిమల్ చాలా తక్కువ స్థాయిలో సాధన చెప్పాను ఇంకా దీనికంటే కూడా అతీతంగా దేహభావమనే లేకుండగా కేవలము దేహాన్ని సాక్షిగా మాత్రమే దర్శిస్తావు అలా జీవించేస్తూ ఉండటం అన్నది ఇది మహాత్ములు చాలా అలవోకగా చేసేస్తూ ఉంటారు ఇంకా కాబట్టి చుట్టూ హెల్త్ ఇండస్ట్రీని చూసి మనం కంగారు పడిపోకండి నేను టిబెట్ వెళ్ళాను టిబెట్లో మీకు అక్కడక్కడ మనుషులు కనపడతారు ఏమి హెల్త్ అక్కడ నేను ఎంక్వైరీ చేశాను ఇస్ దర్నీ హెల్త్ ఫెసిలిటీ గేర్ హెల్త్ ఫెసిలిటీ ఏమిటండి చుట్టుపక్కల వంద మైళ్ళు దూరంలో కప్పు కీ తాగాలంటే దొరకదు హెల్త్ ఉంటుంది ఇంకా you can't have a cup of tea for 100 miles what healthier are talking about but then people live there so what happens to their health they should be worried about their health they are not worried we are uh, we feel and happy then how do they live you see nature has its own way of doing things nature quanta sahanam అండ్ ఎండ్యూరెన్స్ ఈజ్ ఎ నోబుల్ క్వాలిటీ అది ఉంటుంది తర్వాత హెల్త్ గురించి సమాచారం పెరిగి కొలిది భయం కూడా పెరుగుతుంది ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అన్నది ఇట్ హాజ్ ఎ పాజిటివ్ సైడ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ నెగిటివ్ సైడ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్ ఎ ప్యాకేజ్ అండి ఈ సైంటిఫిక్ అడ్వాన్సెస్ ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఇట్స్ ఏ ప్యాకేజ్ యూ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ ఆల్సో దిస్ అడ్వాంటేజ్ కాబే ఇది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఈ మోడర్నిటీ అన్నది ఇట్ ఈస్ గుడ్ ఆల్ ది వే అని చెప్పడం చాలా తప్పండి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్ ది వే అసలు నిజానికి ఫిలాసఫర్స్ థింకర్స్ ఏమంటారంటే ఎనస్థిషియా కనిపెట్టడం మానవాళికి మంచా చెడ ఆర్గ్యుమెంట్ అవుతుంది మామూలుగా లోకంలో సహజంగా మన మనం ఏమనుకుంటాం మంచి జరిగింది అనుకుంటాం కానీ వాళ్ళు దాని మీద చాలా పాయింట్స్ పాయింట్ పట్టుకొచ్చి మంచి ఎంత జరిగిందో చెడు కూడా అంతే జరిగింది అని నిరూపిస్తారు వాళ్ళు వి ప్రూవ్ ఇట్ కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ ఉంది యాంటీబయాటిక్స్కి నేను చదివి ఆశ్చర్యంగా డాక్టర్స్ చేసిన అనాలిసిస్ పూర్వం జ్వరం వస్తే వాళ్ళు ఏదో పద్ధతిలో తులసి రసం అని మరో రసం అని మరో ఇప్పుడు జ్వరం వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు వీ కన్సిడర్ ఇట్ ఎస్ అన్ అడ్వాన్స్ బట్ దర్ ఆర్ మెనీ పీపుల్ హూ డు నాట్ కన్సిడర్ ఇట్ ఎస్ అన్ అడ్వాన్స్ ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ యాంటీబయాటిక్స్కి లొంగని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్ఫెక్షన్స్తో మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు సో ఒకప్పుడు ఎలా చచ్చిపోయేవారో ఇప్పుడు అలాగే చచ్చిపోతున్నారు ఒకప్పుడు ఎలా తగ్గేదో ఇప్పుడు అలాగే తగ్గుతున్నాయి రేషియోస్ కూడా మోరారు లాస్ ఈక్వల్గా ఉన్నాయి ఏమంత పెద్ద అద్భుతమేమీ కలగలేదు అని ఆర్గ్యూ చేసి వాళ్ళు ఉన్నారు లోకంలో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 అది చాలా తెలివి తక్కువ అమెరికాలో అంత ఇట్ ఈజ్ ఫార్మాస్యూటికల్ అడ్వాన్సెస్ వాళ్ళు చేసినవి ఇంత అంతా కాదు బాస్టన్ అన్న నగరం ఉంది ఇట్ ఈజ్ ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఏ రోగమైనా వాళ్ళు ట్రీట్ చేసేస్తారన్నట్టుగా ఉంటుంది చాలా అడ్వాన్సెస్గా చాలా శ్రద్ధగా చాలా చేస్తారు కానీ యాజ్ ఎ నేషన్ అదే హెల్దియర్ దెన్ ఇండియా నో ర్ వీ హెల్దియర్ దాన్ టిబెట్ నో సో వాట్ వీఆర్ లుకింగ్ అట్ కాబట్టి ఇప్పుడు మరి అడ్వాన్సెస్ వచ్చినప్పుడు దేర్ మస్ట్ బి సమ్ పాజిటివ్ గెయిన్స్ అంటే ఇప్పుడు లాంజివిటీ పెరిగింది ఓకే లాంజివిటీ పెరిగింది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ విచ్ ఈస్ విజిబుల్ డిట్ బ్రింగ్ ఎనీ సోషల్ అడ్వాంటేజెస్ నో ఈ అమెరికన్ అమెరికాలో సోషల్ సెక్యూరిటీ అని ఒకటి ఉంది ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం ఎందుకంటే వీళ్ళు తొందరగా మరణించరు ఎనభై ఏళ్ళు వచ్చినా మరణించరు తొంభై ఏళ్ళు వచ్చినా మరణించరు అండ్ హోల్ కమ్యూనిటీస్ ఈ బీచ్ కమ్యూనిటీస్ అని అక్కడికి వెళ్తే వీళ్ళే ఉంటారు అందరూ వీళ్ళు సోషల్ సెక్యూరిటీ హీ స్టార్ట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఇయర్ సిక్స్టీ అక్కడ నుంచి మొదలుపెట్టి నైంటీ దాకా సోషల్ సెక్యూరిటీ తీసుకుంటాం అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్లేస్ సోషల్ సెక్యూరిటీ నాకు ఆ డీటెయిల్స్ తెలియవు అండ్ ఇవి పైకి చెప్పడానికి బాగుండవు బట్ ఎకనామిక్ ప్లానర్స్ వాళ్ళు అలా తల్ల ఎందుకంటే ట్వంటీ ఇయర్ ఓల్డ్ యంగ్ మ్యాన్కి వీడు పెట్టుబడి ఏం పెట్టక్కర్లేదు గవర్నమెంట్ అంతా వాడు హియరింగ్స్ సిక్స్టీ ఫైవ్ దగ్గర మొదలుపెట్టి నైంటీ దాకా గవర్నమెంటే పెట్టుబడి పెట్టాలి అండ్ వీళ్ళకి రోగాలు ఎక్కువ డిమాండ్స్ ఎక్కువ ఇక్కడ మన పెద్ద వయస్సు ఉన్నవాళ్ళు ఎవరైనా అనారోగ్యం చేస్తే అలా మూల కూర్చొని సహించుకుంటూ ఒక అలక్షరం చేసేస్తారు ఒక గుండె ఒకటి దానికి ఎవో ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా తెలియదు విలేజెస్లో అక్కడ అక్కడ అలా కాదు అక్కడ తుమ్ము వస్తే వెంటనే ఎమర్జెన్సీ వార్లో ప్రత్యక్షం అవుతాడు అక్కడి నుంచి వాడికి తుమ్ము ఎందుకు వచ్చిందని ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయి మళ్ళీ మెడికో లీగల్ ఇష్యూస్ తుమ్ము వస్తే మీరు నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను మీరు అనుకుంటారు నో ఐఎ నాట్ ఎగ్జాజరేటెడ్ కాబట్టి ఇది ఈ అడ్వాన్సెస్ ఇవి ఆల్ ది వే గుడ్ అని ఎవరో అనుకోవడానికి వీలు లేదు కాబట్టి దే దోన్లీ వన్ వే ఫైనల్ సొల్యూషను ప్రాక్టికల్ అండ్ ఆప్టిమం సొల్యూషన్ ఏమిటంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అన్నాడు శ్రీ వైద్యాలవి చేయించకుండా దాని గురించి ఏం అభ్యంతరం లేదు కానీ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 ఎక్సెప్ట్ మేబీ ఇన్ ది క్లాస్ ఆర్ఎస్ వచ్చి వెరీ స్పెషల్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మినహాయిస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ లివ్ యాజ్ ఇండివిజువల్స్ అండ్ వాట్ ఈస్ దిస్ ఇండివిజువల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిటీ విత్ ది బాడీ బాడీ ఐడెంటిటీ తప్ప ఇంకా అందగడ మహాభాగ్యం ఏముంది కనుక అలా బతకూడదు ఆ ఈగోని అధిగమించి ఒక విజ్ఞానమయ ప్రపంచంలో భావనామయ ప్రపంచం విజ్ఞానమయ ప్రపంచము అంటే జ్ఞానము భావనామయము అంటే భక్తి ఒక ఉన్నతమైనటువంటి ప్రపంచంలో హయ్యర్ వాల్యూస్ కూడా అంతే ఒక ఇప్పుడు దయా అనే వాల్యూని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి మీరు దేహాత్మభావం నుంచి బయటపడడానికి ఆ దయ సహకరిస్తుంది ఎందుకంటే మీరు దేహమే నేనని దేహమే నా నా నా దేహము నా ప్రాణము అంటో అలా స్వార్థము కరడు కట్టిన స్వార్థంలో బతికివాడు దయల్లా చూపించగలుగుతాడు ఎదరోల మీద నా కడుపు నా కడుపు నా ఇల్లు నా వాకిలి అన్నవాడు వాడు దాన ధర్మాలు మాత్రమేం చేయగలుగుతాడు కాబట్టి ఈ వాల్యూస్ కూడా ఏం చేస్తాయంటే మనిషిని దేహాత్మభావం లెవెల్ నుంచి పైకి లేవదీస్తాయి సో ఈ విధంగా మనము మృత్యు భయం నుంచి బయటపడాలి నాకు మృత్యువు లేదు అని ఢంకా బజాయించి చెప్పు తనకు తాను చెప్పుకునే స్థితికి మానవుడు చేర్పాక్కర్లేదు అనవసరం నాకు మృత్యువు లేదు అని ఖచ్చితమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ లెవెల్కి వీడు ఎదగాలి దానికి సాధన చాలా ఇంపార్టెంట్ సో ఆ విధంగా ఆ స్థితికి చేరుకుని తద్వారా మృత్యు భయాన్ని మనం సాల్వ్ చేయాల్సి సాల్వ్ చేయాలి గలమే కానీ కేవలము మెడికల్ ఫెసిలిటీస్ హెల్త్ తర్వాత మందులు వీటి ద్వారా నేను శారీర శరీరానికి సంబంధించిన అనారోగ్యాన్ని మృత్యుని కూడా దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తాను అన్నది చాలా వివేకమైన ప్రయత్నం నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాన్ దట్ వైఫ్ కాబట్టి ఈవెన్ ఐ పెర్సన్ ఇన్ బాస్కమ్ మృత్యు భయంతో ఉన్నవాడు అయినట్లయితే వాడు మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు టిబెట్టులో ఉన్నవాడు కూడా మృత్యు భయం లేకపోతే హ్యాపీగా తొరికేస్తాడు కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించాలి సో గతాసు నగతాసు నాను శోచి పండిత భాష్యం చూద్దాం భాష్యంలో ఈ విచారమేముండదు ఇట్ గోస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ట్యాంజన్షియల్గా ఇంకో డైరక్షన్లో వెళ్తూ ఉంటుంది జ్ఞాన కర్మ విచారం అది ముందుగా దాన్ని ఫినిష్ చేద్దాం మంచి విచారం అది కానీ కొంచెం టెక్నికల్గా ఉంటుంది మీకు కొంచెం ఓపిక్గా చూపించాల్సి ఉంటుంది ఎక్కడున్నామంటే యథాయితద్విభాగవచనం తథైవ దర్శనం దర్శితం శాతపథీయ బ్రాహ్మణి అక్కడి నుంచి వెళ్ళాలి అందాము యథైత్ విభాగవచనం तथा दर्शित श्यातपथीए्राह्मणे एतमे प्रवराजि लोकम्छ ब्राह्मण प्रव्रजा इकड़ विभागवचनमें विभागवचनमेंट ఇది క్లాస్ మొదలుపెట్టినప్పుడల్లా ఇదోసారి అంటూ ఉండవు అలవాటు లేకపోతే మీకు ఆ పిక్చర్ రీక్యాప్ అనమాట ఏమిటంటే విభాగవచనం సాంఖ్యము కర్మ జ్ఞానయోగము కర్మయోగం సో జ్ఞానయోగము అంటే ఏంటంటే ఆత్మ అకర్త అభోక్త అని తెలుసుకుంటూ ఉండటం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపనిష్ఠుడై ఉండుట అది జ్ఞానయోగం కర్మయోగం అంటే ఏమిటో తెలుసునా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 సో హ్యావిట్ అనో త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో చెప్తాం అంతకంటికి ఏం చెప్తాం ఫోన్ మీద సో నిష్కామ కర్మయోగాన్ని తెలుసుకుని నిష్కామంగా కర్మల్ని అనుష్ఠిస్తూ ఉంటే అంతఃకరణంలో ఉండే రాగద్వేషాలు సడలుతాయి అంతఃకరణము పరిశుద్ధమై వేదాంతం శ్రవణం చేసినట్లయితే ఆత్మ అకర్త అనే సత్యాన్ని వాడు గ్రహిస్తాడు అంటే సాంఖ్య సాంఖ్యయోగంలోకి ఎదుగుతాడు గ్రాడ్యుయేట్ అవుతాడు కర్మయోగంలో గ్రాడ్యుయేట్ అయితే సాంఖ్యయోగం ఇది రెండు ఇదే పీరియడ్ ఇంకా మిగతా మీరు ఎన్ని చెప్పినా ఈ రెండింటిలోనే కూర్చోబెట్టాలి అంటే కర్ సాంఖ్యయోగంలో ఇంక కూర్చోబెట్టి ఏం లేదు దట్ ఈజ్ ఫైనల్ ఈ కర్మయోగంలోనే చూపించాలి కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది కర్మయోగము సాంఖ్యయోగము రెండున్నాయి విభాగవచనము ఈ రకంగా మనకి శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ విభాగవచనం గీతలో మొట్టమొదటిసారిగా చెప్తున్నాడు మీరు ఏమనుకోర్లేదు ఇక్కడ ఎలాగైతే విభాగవచనము అంటే వివేకము కర్మయోగము జ్ఞాన వివేకాన్ని చూపించారో సరిగ్గా అదేవిధంగా శతపథ బ్రాహ్మణంలో కూడా చూపించారు శతపథి ఏ అంటే శతపథమునకు చెందిన బ్రాహ్మణము శతపథ బ్రాహ్మణము అంటే శుక్ల యజుర్వేద బ్రాహ్మణం ఇదిగే మీకు కొంత స్ట్రక్చర్ చెప్తున్నాను వేదము శుక్ల యజుర్వేదము నాలుగు వేదాల్లో ఒక వేదం యజుర్వేదం మళ్ళీ యజుర్వేదంలో రెండు రెండు పాఠాలు కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదం శుక్ల యజుర్వేదములో సంహిత ప్రతివేదంలోనూ అలాగే ఉంటుంది సంహిత బ్రాహ్మణం సో మంత్రబ్రాహ్మణయోర్ వేదనామధేయ సూత్రం సో మంత్రానికి సంహిత అని పేరు బ్రాహ్మణము అని విభాగం సో ఈ బ్రాహ్మణములో ఈ శుక్ల యజుర్వేద బ్రాహ్మణంలో వంద అధ్యాయాలు ఉన్నాయి దానికి అంచేతనే శతపథము అని పేరు శతపథ బ్రాహ్మణము పథ అంటే మార్గం వంద మార్గాలు ఉన్నాయి అంటే వంద అధ్యాయాలు అక్కడ అధ్యాయము అనే అర్థంలో పథ పదాన్ని వాడారు సో శత బ్రాహ్మణంలో ఈ బృహదారణ్యకోపనిషత్తు ఆఖరి ఎనిమిది అధ్యాయాలు ఉంది ఎనిమిది అధ్యాయాలో ఆరధ్యాయలో ఆ నెంబరు గుర్తులేదు కాబట్టి బృహదారణ్యకోపనిషత్తు అన్నది బ్రాహ్మణోపనిషత్తు బ్రాహ్మణంలో అంతంలో ఉండే ఉపనిషత్తు సో బ్రాహ్మణంలో అంతానికి ఆరణ్యకం పేరు బ్రాహ్మణంలో లాస్ట్ పార్టీకే ఆరణ్యకమని పేరు కాబట్టి ఈ బృహదారణ్యకము ఈ బృహదారణ్యకంలో ఉంది ఈ వాక్యం ఈ విభాగం ఇక్కడ ఎలా విభాగం చేశారంటే మనుషుల్ని రెండు రకాలుగా విభాగం చేశారు వేదంలో ఉంది విభాగం గీతలో వేదం నుంచే వచ్చింది రాగి విరాగి విభాగం చేశారు విరాగి అంటే నాకు పుణ్యపాపములతో సంబంధం లేదు వీటికి అతీతమైన ఆత్మజ్ఞాననిష్టే నాకు కావాలి ఇవన్నీ విరాగి అంటారు రాగి అది కానివాడు ఒక తనను తాను ఒక వ్యక్తిగా స్వీకరిస్తూ పుణ్యపాపముల యొక్క కానీ దృష్టి ఉంటుంది పుణ్యాన్ని అధికంగా చేసుకోవాలి పాపాన్ని దూరంగా పెట్టుకోవాలి అనే స్వభావం రాగి పుణ్యం మాకు అక్కర్లేదు మేము పాపమే చేస్తామనే వాడిని ఈ చర్చిలోకి తీసుకురాం బట్ హీజ్ డ్రాప్డ్ వాడిని కూడా చర్చిలో ఎక్కడ పెడతామండే భగవద్గీత దగ్గరికి వచ్చేప్పటికీ ఈజ్ డ్రాప్డ్ ఫార్ బిలో అధర్మ అధర్మాన్ని చేసేవాడి గురించి ఇక్కడ మీమాంస ఉండదు ధర్మమునందు నిష్ట గలవాడికే కాబట్టి రాగి విరాగి రాగి అంటే ధర్మాత్ముడే అధర్మాత్ముడు కాదు కనుక ఈ రాగి విరాగి ఈ విరాగికి ఏమిటి బోధిస్తారు ఈ పుణ్యపాపాలని చెప్పే కర్మల్ని విరాగి ఎందుకంటే బోధించడం వాడు నాకు వద్దు బాబు పుణ్యపాపాలు నేనేమో శుభాశుభములకు అతీతమైనటువంటి ఆత్మనిష్టలో పోతానంటుంటే వాడికి వాడికి బోధిస్తారు ఆ పుణ్యపాపాలు బోధిస్తారు ఇక్కడ ముందు దాన్ని చెప్తున్నారు ఏతమేవ ప్రవ్రాజినా లోకమిచ్చంత బ్రాహ్మణ ప్రవ్రజంతి బ్రాహ్మణ అంటే బ్రహ్మనిష్టా వాడు పరబ్రహ్మయొంగు నిష్ట వాళ్ళు తర్వాత వాళ్ళకి ఏ లోకం కావాలో తెలిసినా ఏతమేవ లోకం అక్కడ ఏతమంటే ఆత్మానం అని అర్థం ఈ లోకం ఈ లోకం అంటే అక్కడ ఉండే ప్రకరణాన్ని బట్టి ఆత్మలోకం సో ఈ లోకశబ్దం ఉంటుంది కదండీ పుణ్యం చేసుకుంటే స్వర్గలోకానికి వెళ్తాడు అయ్యా మీరు స్వర్గలోకానికి వెళ్తారా అంటే వద్దండి మాకు స్వర్గలోకం వద్దండి అది మీరు ధర్మాత్ములు కదా మరి మీరు స్వర్గలోకానికి వెళ్ళకపోతే నరకలోకం మీకు ఎలాగూ రాదు స్వర్గలోకం కూడా వద్దంటున్నారు మరి ఇంక మీరు ఏ లోకానికి వెళ్తారండి ఆత్మలోకం అండి అంటారు ఆత్మలోకం అంటే అది మరో లోకమేం కాదు ఆత్మే ఆత్మైవ లోక ఆత్మలోక ఆత్మని పట్టుకుని లోకం అన్నాం ఎందుకండి అంటే అయ్యా మీరు నరకలోకానికి అతీతంగా ధర్మంలోకి వచ్చేశారు స్వర్గలోకం కూడా వద్దంటున్నారు మరి మీకు ఏ లోకం కావాలి అని వాడు మూడు సార్లు లోకం అన్నాడు కాబట్టి వీడు లోకం అని అంటాడు అది లోక శబ్దం యొక్క ప్రవాహం ఆ ప్రయోగం అలాగే కాబట్టి మాకు ఆత్మే కావాలి ఈ స్వర్గలోకం వద్దు ఏ లోకం వద్దు మాకు ఆత్మలోకమే కావాలి సో ఎతమేవ లోకం ఇచ్చేంత ఆత్మలోకమే కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వైదిక సంస్కృతి ఎలా ఉంటుందంటేనండి ఇక్కడ ఇప్పుడు ఆధునిక కాలంలో గృహస్థాశ్రమాన్ని ఎందుకు స్వీకరిస్తున్నారు అని అడిగితే పురుషుడు కానీ స్త్రీ భోగానుభవం కోసం స్వీకరిస్తున్నాము అని ఒక దృష్టికోణం ఉంటుంది అంచేతనే వీడు పెళ్లి చేసుకోగానే హనీమూన్ అంటాడు ఎందుకంటే పెళ్లి చేసుకున్నది భోగం కోసం అంచేతన హనీమూన్ తోటి ప్రారంభిస్తాడు దా దాని యొక్క ఈ బిగినింగ్ అండ్ ఎండ్ ఈజ్ భోగ బట్ వేదంలో దృష్టికోణం అలా ఉండదు వేదం భోగం గురించి మాట్లాడదు ఎందుకు మాట్లాడదో తెలుసిన భోగం గురించి వీడికి చెప్పాలి కండి రాగప్రాప్తం లేదు ఏమిటి చెప్పింది ఫాలోస్ ఎనీవే భోగం కంటే ఇంకా అధికమైన ఏదైనా ఉంటే చెప్పాలి కానీ భోగం గురించి ఏమిటి చెప్పేది కాబట్టి భోగం గురించి చెప్పడం భోగం ఇట్ స్మాల్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ మరి గృహస్థాశ్రమంలో మరి ఎందుకు వెళ్తారని గృహస్థాశ్రమానికి భోగం గురించి చెప్పక్కర్లేదంటే మీరు అసలు ఆశ్రమం గురించి ఎందుకు మాట్లాడుకున్నారు అంటే గృహస్థాశ్రమంలో కర్మానుష్ఠానం చేయాలి కర్మలను అనుష్ఠించాలి గృహస్థాశ్రమంలో ప్రివిలేజెస్ ఉంటాయి డ్యూటీస్ కూడా ఉంటాయి మాకు ప్రివిలేజెసే కావాలి డ్యూటీస్ అక్కర్లేదంటే దానే న్యూక్లియర్ ఫ్యామిలీ అంట న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే నేను నా భార్య ఇద్దరికి నేను సాల్ట్ బియ్యం తింటాను నా భార్య సాల్ట్ బియ్యం సో తమిడు బియ్యం తప్ప ఇంకొక గింజ ఎక్స్ట్రా ఉండి పనేలేదు అది న్యూక్లియర్ ఫ్యామిలీ మరి పిల్లవాడు పిల్ల పుట్టిన తర్వాత అప్పుడు బియ్యం ఎక్కువ వేస్తా అంతవరకు తమిడి బియ్యమే అత్యసర పెట్టేట ఒక పిడస ఎక్కువ అవద్దు తక్కువ అవ్వద్దు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వీఆర్ ఫర్ అవర్ సెల్స్ ఓబడే అల్స్ ఇది అంటే ప్రివిలేజెస్ మీద దృష్టి ఎక్కువ డ్యూటీస్ మీద దృష్టి తక్కువ ఈ ఫ్యామిలీలో ఒక ఫాదర్నో మదర్నో లేకపోతే ఫాదర్ అండ్ మదర్ను బోత్ని ఇండక్ట్ చేశారనుకోండి మీరు వాళ్ళు అక్కడ ఇమ్మడలేరు ఎందుకంటే దిస్ లేడీ ఆర్ దిస్ యంగ్ మ్యాన్ హు వాళ్ళకి వీళ్ళు బరువు అనిపిస్తూ ప్రతి అడుగులోనూ బరువు అనిపిస్తుంది అలాగా ఎంతకాలం నడుస్తుంది చాలా కష్టపడుతూ ఉంటారు అంచేతనే ఈ వృద్ధాశ్రమాలని ఇవన్నీ దే పాలింటుందా అనివే సో ఈ కాబట్టి గృహస్థాశ్రమాన్ని ఆ విధంగా చూడలేదు వేదముల గృహస్థాశ్రమాన్ని ఎలా చూశారంటే భోగం అనేది ఎలాగో గృహస్థాశ్రమంలో భోగం ఎలాగో ఉంటుంది ఆ భోగంతో బాటుగా నీవు ధర్మాన్ని కూడా చేయాలి ధర్మము అంటే కర్మే కర్మకే ధర్మం మంచి కర్మకే ధర్మం అని కాదు ఈ ధర్మం ఎందుకు చేయాలి ఎందుకు ఇవ్వకండి స్వర్గాది లోకాలను కొండతానం చేయాలి అని ఈ విధంగా అది ఒక దారి ఇంకో దారి అది రాగికి సంబంధించిన దారి రండి కూర్చోండి మీకు అక్కడ సీటు ఉందా అండి అది రాగికి రాగి అంటే ఏదో అనుకున్నారు రాగము గలవాలకి సంబంధించిన దారిది ఇంకా విరాగి ఉన్నాడు ఈ దారి విరాగి అక్కర్లేదు విరాగిని పట్టుకుని ఇప్పుడు ఎందుకంటే రాగము గలవాడు తను పుణ్యాన్ని చేసుకోవాలి సంతానాన్ని పొందాలి స్వర్గాది లోకాలను పొందాలి వాడికి పెళ్లి కానీ విరాగికి వివాహం నాకు సంతానం అక్కర్లేదు ఏమక్కర్లేదు నాకు ఈ లోకంలో నా పేరు చిరస్థాయిగా నిలబెట్టేవాడు ఉండాలనే చేతస్థ నాకు లేదు మరి నీకు శ్రాద్ధమే ఎవరు ఆత్మకి శ్రాద్ధమేమిటండి ఆత్మ మరణిస్తే కదా శ్రాద్ధం శ్రాద్ధం నాకు అక్కర్లేదు ఆత్మ శ్రాద్ధం అని పేరేదానికి మరి స్వర్గం అక్కర్లేదు మరి ఏం కావాలి ఏతమేవ లోకం ఆత్మలోకమే కావాలి కేవలం అంతర్ముఖులు బహిర్ముఖులు కానే కేవలం అంతర్ముఖులు అటువంటి అంతర్ముఖులు వీరికి ఏం ఏం బోధిస్తారో మీరు గృహస్థాశ్రమం తీసుకోమని బోధిస్తారా ఎందుకంటే గృహస్థాశ్రమం అనేది కోసం ఉద్దేశించబడిన ఆశ్రమం అయినప్పుడు వీళ్ళకి ప్రీతి లేదు కర్మ సాధ్యములైన ప్రీతి లేదు ఇంకా అటువంటి వాడికి పిల్లనివ్వడం కూడా అనవసరం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ప్రం రాజిన వాడు పోతాడు ఒకవేళ ప్రారంభం కాదు గృహస్థాశ్రమంలో ప్రవేశించినా దాంట్లో ఎంతకాలం ఉండాలో ఎంతకాలం ఉండి తర్వాత సన్యాసంలో పోతాడు దాంట్లో నిలబడలేడు అయిపోతుందంటే సో ఏతమేవ లోకమిచ్చవ్రాజిన బ్రాహ్మణ అటువంటి ఒక ఇంటికి కట్టుబడి ఉండాలనే ఇప్పుడు సూర్యుడిని చంద్రుణ్ణి ఒక ఇంటికి కట్టేయడం కష్టం ఎనీవే అది అలాంటివి సో ఒక ఇంటికి కట్టుబడి ఉండాలనే నియమం ఉండదు ప్రవ్రాజిన ప్రవ్రజంతి అలా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రంవ్రజ ప్రవ్రాజినహర జంతు ఒక న్యూక్లియస్కి కట్టుబడి ఉండడం లేనటువంటి ఈ సర్వాత్మభావలో ఎదిగేటువంటి జ్ఞానులు బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉంటారో వారు ప్రంవరజంతి వారు సన్యసిస్తారు జ్ఞానయోగము దిస్ ఇస్ వన్ పార్ట్ ఇది విభాగవచనం చెప్తున్నారు దాన్నే సర్వకర్మ సన్యాసం విధాయం తేషేణ ప్రజయా కరిష్యాత్మా అయం లోకీ వాళ్ళ తచ్చేషేణ ఇది సర్వకర్మసన్యాసాన్ని విధించారు అక్కడ సర్వకర్మసన్యాసం విధానం కర్మలన్నింటినీ కూడా కర్మలంటే పుణ్యాన్ని ఫలా పుణ్యఫలాన్నిచ్చే కర్మలు ఆ కర్మలను సన్యాసం చేసేస్తారు నిష్కామ నిష్కామంగా ఉన్నవాడి కర్మలు ఎక్కడి నుంచి వస్తాయండి చూడ్డం తర్వాత ఇప్పుడు స్వర్గం ఉన్నది ఇప్పుడు ఈ అగ్నిష్టోమ యజ్ఞం అగ్నిష్టోమనే యజ్ఞం ఉంది అగ్నిష్టవమైన స్వర్గ యజేత స్వర్గమునందు కోరిక గలవాడు అగ్నిష్టోమయాగం చేయాలి వీడికి స్వర్గం అక్కర్లేదు వీడు ఎందుకు చేస్తాడు అగ్నిష్టోమ తర్వాత చిత్రయా యజేత పశుకామ ఒక యాగం క్యాటిల్ వెల్త్ కావాలన్న వాడికి ఆ యాగం చేస్తారు నాకు క్యాటిల్ వెల్త్ వద్దు క్యాటిల్ వెల్త్ నాకెందుకండి బాబు నాకు క్యాటిల్ వెల్త్ ఉంది క్యాటిల్ వెల్త్ ఉంటే మీరు పాలు తెచ్చుకోలేకుండా ఇంట్లోనే పాలు ఉంటే కాఫీ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కావచ్చు వద్దు నేను అసలు పాలు వేసుకోను కాఫీతో బ్లాక్ కాఫీ తగ్గుతాను ఇంకా వాడికి ఎందుకు క్యాటిల్ వెల్త్ క్యాటిల్ వెల్త్ అక్కర్లేదు ఇంక ఈ వాడికి అక్కర్లేదు ఈ విధంగా వాడు ఈ కామ్యకర్మలన్నింటినీ సన్యాసం చేసిస్తాడు వాడికి విధించారు అలాగా ఆత్మ సర్వకర్మ సన్యాసం విధాయ పోనీ కాయటిలో అక్కర్లేదు స్వర్గం అక్కర్లేదు సంతానం వద్దా సంతానం కావాలి కదా కొడుకు కూతురు ఉంటే కొడుకుంటే శాద్ధం పెడతాడు మరణించిన తర్వాత బతికుండగా వాడు చేసి పెద్ద ఏమి ఉండదు కూతురుందనుకోండి పెద్ద వయసులో సేవ చేస్తూ కూతురు దగ్గరికి చేరితే సేవ చేస్తూ అల్లుడు కొంచెం ఏమైనా వేషాలు వేసినా ఆవిడ కంట్రోల్లో పెట్టి సేవ చేస్తాడు దాంట్లో ఇంక సందేహం ఏమి లేదు తండ్రికి కూతురికి ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి పోనీ ఎంచేతే కూతురు ఉన్నవాడు భాగ్యం ఉంటుంది కాబట్టి పోని సంతానం కాదంటే నో తేషేణ ఈ ప్రవ్రజనము సన్యాస సర్వధర్మ సన్యాసం చెప్పి దాని చే అంటే దానికి ఎడండం శేషా ఈజ్ ఎడండం వట్ దట్ ఎడండం కం ప్రజయా కరిష్యాన్నోయమాత్మా అయం లోక మాకు సంతానంతో మాకు పని ఏమిటండి ప్రజ అంటే సంతానం మాకు సంతానంతో పని ఏమిటి అంటే అదేమిటయా ప్రజయా పితృక పితృలోక సంతానం కనుక ఉన్నట్టయితే పితృలోకం సిద్ధిస్తుంది నీకు నాకు పితృలోకము వద్దు పాండు మహారాజు భారతంలో కథ పాండు మహారాజు ఓ మహర్షి కనపడతాడు ఆ మహర్షి అంటాడు నేను ఇంక దేహత్యాగం చేయబోతున్నాను అంటాడు ఏదో అలా ఉంది సందర్భం పూర్తి వివరాలు గుర్తులేవు బేసిక్ డీటెయిల్స్ అంటే పాండు మహారాజ్ అయ్యా మీరు దహత్యాగం చేయబోతున్నారు మీరు త్రికాల దర్శుల్లో ఉన్నారే జహత్యాగం చేసి ఎక్కడికి చేరుకుంటారంటే నేను పితృలోకానికి వెళ్తాను ఓలాగా పితృలోకం అంటే స్వర్గలోకమేనండి స్వర్గలోకంలో ఓ లెవెలు ఓలాగా పితృలోకాల్లో ఎలా ఏముంటుందంటే భోగాలు ఉంటాయి చంద్రుడు యొక్క అనుగ్రహం ఉంటుంది చంద్రలోకం అనే పేరు దానికి అమృతం ఉంటుంది ఇది ఓ వండర్ఫుల్ మీకు వెళ్ళడానికి క్వాలిఫికేషన్ ఎలా వచ్చిందండి అంటే నేను సంతానాన్ని పొందాను ఆ సంతానం కారణంగా నేను పితృలోకానికి వెళ్తాను అని అంటాడు ఈ ఇంటికి వాపసు వస్తాడు ఈ పాండు మహారాజు వేలమోహం వేసుకుని వాపసు వస్తాడు గుంత అడుగుతుంది ఏమిటండే అలా వేలమోహంతో ఉన్నారు నాకు పితృలోకానికి వెళ్ళి యోగ్యత లేదు అంటాడు అంటే ఇప్పుడు ఈ పితృలోకం వెళ్ళబోతే నష్టం ఏముందని అనుకున్నాడు అనుకోండి సమస్య లేదు అప్పుడు ఇంకా మళ్ళీ సంతానం కావాలనే ఇబ్బందే లేదు కానీ నాకు పితృలోకం కావాలి నేను పితృలోకానికి వెళ్ళాలి అంటే మన సంతానం కావాలి అప్పుడు కుంతి సూర్యుడిని ఆహ్వానించడం ఈ పాండవులు జన్మించడం ఇది కాబట్టి పాండు మహారాజుకి సంతానం కావాలి కిం ప్రజయ మహా మాకు ఎందుకంటే సంతానం మేము ఏం చేయాలి సంతానాలతోటి సంతానం అక్కర్లేదు ఎందుకంటే పితృలోకం వద్దు ఇది ఆత్మాయం లోక యశాన్నహ ఏ మాకు ఆత్మాయం లోక ఇప్పుడు ఇక్కడ ఈ ఆత్మ సర్వలోకములు దాని ఎందేమిడి ఉన్నవి ఆత్మయే పూర్ణము అది పరబ్రహ్మ కాబట్టి మాకు ఈ పితృలోకం ఎందుకు మాకు సంతానం ఎందుకు మాకు ఈ ఎందుకు ఈ పుణ్యాలెందుకు మాకు ఎందుకు ఇవ్వను నేను విఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ శుభాశుభములకు అతీతంగా ఆత్మనిష్ఠుడై ఉండేవాడికి అది వాడు అన్నమాట అది జ్ఞానన్నమాట సో ఈ విధంగా విభాగం చేసి పెట్టారు ఈ సాంఖ్యులు లేక జ్ఞాననిష్ట అనేది ఏదైతే ఉందో అది ఈ కర్మలతోటి దానికి పొసగదు కలవదు మీరును ఆయులు లాగా కాబట్టి ఆ యోగాన లాగా పక్కన పెట్టండి ఒక విభాగం తర్వాత తత్రైవచ అదే బృహదారణ్యకంలో విభాగం చేశారు కదా మరి సో జ్ఞాననిష్ట చెప్పి ఇప్పుడు కర్మనిష్ట అని చెప్తున్నారు ఎలా ఉంటుందో చెప్తున్నారు పాదాపరిగ్రహా